గణపతి భవామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రుమ్మోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఏరమనిర్దేశ్యం అవ్యం పర్యపాసతే కూటస్థమలం ధ్రువం లోకంలో జనులు భిన్న భిన్నములైన అభిరుచులు కలిగి ఉంటారు కొంతమందికి ఆ సాకారము ఒక రూపము చేతులు కాళ్ళతోటి పురుషాకారంతో ఉంటేనే వారికి ఆరాధనకి దానికి ఇష్టపడతారు మానవుల యొక్క మస్తిష్కం ఆ బుద్ధిలో అనేక రకాల వాసనలు సంస్కారాలు ఉంటాయి అయితే మరికొందరికి ఈ చేతులు కాళ్ళు ఉన్న రూపము నామరూపముల మీద కొంత తక్కువ శ్రద్ధ ఉంటుంది ఇక్కడ దేన్ని తిరస్కరించటం ఉండదు అధిగమించటమే ఉంటుంది నామరూపాలని అపోజ్ చేయరు నామరూపాలని ట్రాన్సెండ్ చేస్తారు నామరూపాలని రిజెక్ట్ చేయరు నామరూపాలని నిగెక్ట్ చేస్తారు చాలా తేడా ఉండాలి తిరస్కరించరు అధిగమిస్తారు అతిక్రమిస్తారు వాటిని ఏదో ఒక నామము ఒక రూపం చూపించి ఇది మీరు ఆరాధించండి దీన్ని మీరు ఉపాసించండి ఇక్కడంతా ఉపాసన ప్రసంగం ఇక్కడ పూజా ప్రసంగం కాదు గీత కదా గీత అంటే ఇక్కడ రిచువల్ ఈజ్ బిహైండ్ దస్ మన వెనకాల ఉంటుంది రిచువల్ మనం ఉపాసన జ్ఞానము ఆ మార్గంలో పోతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మానసికంగా మీరు ఉపాసన చేస్తూ ఉంటారు చేసేప్పుడు ఒక విశిష్టమైన రూపము ఆకారము నామము లక్షణాలు అలా కాకుండా మీరు ఒకసారి ఒక నామరూపాలను ఫిక్స్ చేస్తే ఆ నామరూపాలు చుట్టూ కూడా నిర్మాణం అవుతుంది ఎందుకంటే మనిషి యొక్క లక్షణం అలా ఉంటుంది దేవునికి ఒక నామరూపాలు ఒక విశిష్టమైన రూపము పెడితే ఆ రూపం మొగాడైతే భార్య అంటాడు స్త్రీ అయితే భర్త అంటాడు ఈ రకంగా ఉంటుంది కొంతమందికి అటువంటి ఆ నామరూపాత్మకమైన ఉపాసన ఏం శ్రద్ధ తక్కువ ఉండొచ్చు అటువంటి వారు ఆ నామరూపమునికి అతీతమైన తత్వాన్ని ఉపాసిస్తారు దే వెల్కమ్ దాంట్లో ఏమీ తప్పేమీ కాదు నిజానికి దాని రహస్యం ఏంటంటే నామరూపము యొక్క ఉపాసన అనేది ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ మాత్రమే ఎప్పటికైనా ఫైనల్గా దీంట్లోకి రావాల్సిన వాళ్ళే ఇంటర్మీడియట్ స్టేజ్కి ఇంపార్టెన్స్ ఇష్టం ఇప్పుడు ఎదురుకుండా ఉన్నవాడు ఇంటర్మీడియట్ అయినప్పుడు వాడు ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు వాడి ఇంటర్మీడియట్ ఉపాసన యొక్క ప్రాముఖ్యాన్ని మనం హైలైట్ చేస్తూ ఉంటాం కానీ ఆ ఉన్నతమైన సర్వోత్కృష్టమైన ఉపాసన ఏది కలదు దానిని కూడా ప్రస్తావించటం ధర్మం దాన్ని పూర్తిగా రాజస లేదనే దృష్టిలో ఉండకూడదు అంచేతనే శ్రీకృష్ణుడు శగుణోపాసనకి ప్రాముఖ్యాన్ని ఇస్తూనే తిరుగుణోపాసనని ప్రస్తావిస్తున్నాడు సో అవ్యక్తం అక్షరం పద్యుపాసనం అవ్యక్తంగా ఉపాసన చేస్తారు ఇంద్రియగోచరము కాదు బుద్ధి కాదు దానిని ఉపాసన చేస్తారు అది ఎలాగా అన్నది నేను మీకు చాలా విస్తారంగా చెప్పి ఉన్నాను ఆ సందర్భంలో మనం భాష్యం చూస్తున్నాము మమ మాయా దురత్యయా ఇత్యాద ప్రసిద్ధం ఎత్తత్పూటం ఆ పరమాత్మ అవ్యక్తము అంటే ఇంద్రియ గోచరము కానిది తర్వాత అనిర్దేశ్యము ఒక శబ్దము చేత సంకేతము చేయుటకు శక్యము కానిది ఎతో వాచో నివర్తే నేను వినుంటాను మనసా సహ అని దాన్ని ఒక వాక్కులన్నీ ఒక సమావేశం చేశాయి వాక్కులు ఎన్ని ఉంటాయి పెద్ద సమావేశం ఎందుకంటే వాక్కులు అంటే శబ్దములు ఎన్నుంటాయి లక్షలాది శబ్దములు ఉంటాయి పోనీ ఈశ్వరుణ్ణి చెప్పగలిగే శబ్దములు ఏముంటాయి వేలాది శబ్దములు ఉంటాయి అవన్నీ ఒక సమావేశం చేసే ఆ సమావేశానికి మనస్సుని చీఫ్ గెస్ట్ కింద పిలిచాయి చీఫ్ గెస్ట్ కింద పిలిచి ఒక తీర్మానం చేశాయి మనము ఈ మనస్సును కూడా తోడుగా పెట్టుకుని ఆ ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి ఈశ్వరుడు పైన ఉన్నాడు ఈ సమావేశం ఇక్కడ భూమండలం మీద జరిగింది సో మనం ఎగిరి పట్టుకోవాలి అయితే మనము బాగా ఎగరలేకపోతాం మనస్సు అంటే తేలిగ్గా ఉంటుంది కనుక సూక్ష్మం బాగా ఎగరగలుగుతుంది కాబట్టి దాన్ని కూడా తోడుగా తీసుకుని ఎగిరి ఈశ్వరుని పట్టుకోవాలి అని అవన్నీ సమావేశం చేసుకుని తీర్మానం చేసుకుని ముహూర్తం పెట్టుకుని మనస్సు యొక్క సపోర్ట్ తీసుకుని ఎగిరే ఆ ఎగరడంలో మనస్సుకు సహా ఎగిరే ఎగిరి ఆ ఈశ్వరుని అందుకోలేక మళ్ళీ పడిపోయేట్టి అదే ఒక కథకి చెప్తారు యుతో వాచో వివర్తింటే అప్రాప్త్య మనసా సహా వెనక్కి వచ్చేది అంటే అభిప్రాయం అవ్యక్తం తర్వాత కూటస్థం కూటము అంటే అంత దగ మోసం మాయ అది ఏమిటంటారు అని చెప్పండి మేము మిమ్మల్ని అడిగామనుకోండి ఏమండి మీరు ఎవరినైనా రోడ్డు మీద వెళ్ళేవాడిని ఏమండి అదేదో కూటముత అంత దగ మోసం మాయా అది ఏమిటో అయితుందంటారు అని అడగండి ఎవరైనా రోడ్డు మీద వెళ్ళండి అంటే వాళ్ళు వెంటనే అయ్యా ఈ సంవసారమే అయి ఉంటుంది మహాశయ మీరు కూడా అలాగే చెప్తారా ఈ సంసారమే కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడండి దేవుడు ఈ మోసం దగ్గ మాయ దిఖావట్ దిఖావట్ అంటే కనబడమే కానీ ఏమీ లేదు అక్కడ ఉంటే కనపడే హడావిడే తప్ప ఏమీ ఉండదు ఏదో కనపడుతోంది కదా మీరు పరుగు పరుగును వెళ్తే బోర్ల బొక్కలు పడ్డమే అవుతుంది తప్ప అక్కడ చేతికి దొరికిదేమీ ఉండదు అంత మాయా ఈ ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు అంటారు ఈ మోసంలో ఈ దగాలో మా దేవుడు ఉంటాడా ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు కానీ ఈ దగాలో ఈ మోసంలో ఉంటాదండి అక్కడే ఉంటాడు కూటస్థ సో ఓ మహాత్ముని అడిగారు ఈ మహాత్ముడు పాపుల మధ్యలో ఉన్నాడు పాపం చేసిన వాళ్ళ మధ్యలో ఉన్నాడు అంటే ఏమండి మీరు మహాత్ములు కదా ఈశ్వరుణ్ణి ఆరాధించేవారు మీరు ఈ పాపుల మధ్యలో ఎందుకున్నారు అంటే ఆయన అన్నాడు డాక్టరు పేషెంట్స్ మధ్యలోనే ఉంటాడు రోగిస్టి మధ్యలోనే ఉంటాడు సుమా అని చెప్పి డాక్టర్ ఆరోగ్యవంతులు చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళందరూ జిమ్లో మంచి బాగా ఎక్సర్సైజ్ అనేవి మంచి బలంగా ఉంటారు అక్కడికి డాక్టర్ స్టెటస్కోప్ పట్టుకు వెళ్తే ఎందుకు ఉపయోగం అండి డాక్టర్ ఎక్కడికి వెళ్ళాలి రోగులు ఉన్న కాబట్టి దేవుడు ఎక్కడ ఉండాలి దగ మోసం మాయ ఎక్కడుందో అక్కడ ఉండాలి అంటే ఆ దగాని దగా మోసమును మోసముగా మాయను మాయగా తెలుసుకున్న వాడికి అక్కడ దొరికేస్తాడు దేవుడు దేవుడు అక్కడే ఉన్నాడు కూటస్తుంది ఇది నేను సెంటిమెంటల్గా చెప్పా దీన్ని దీన్ని ఆంట్రలాజికల్ అంటే ఆ సత్తా సత్తా అనే ప్రిన్సిపుల్తో చెప్పాలన్నప్పుడు అది ఎలా చెప్పాల్సి ఉంటుందంటే ఎక్కడ మిథ్య ఉంటుందో సత్యము అక్కడే ఉంటుంది మిథ్యం ఉన్న చోటే సత్యం ఉంటుంది మిథ్య ఇక్కడ ఉండి సత్యము మరో చోట ఉండదు ఇప్పుడు కెరటములు మిథ్య సముద్రము సత్యము అంటే రెండు ఒక చోటే అంతేగాని కెరటములు ఇక్కడ ఉండి సముద్రము స్వర్గంలో ఉండదు ఆభరణములు మిథ్య బంగారము సత్యము అన్నప్పుడు ఆభరణములు భూలోకంలోనూ బంగారం స్వర్గలోకంలో ఉండవు ఆభరణములో ఉన్న చోటే బంగారము అలాగే రజ్జు సర్ప భ్రాంతి సందర్భంలో కూడా త్రాడు చూసి పాము అని మీరు ఎప్పుడైతే భ్రమ పడతాడో ఎక్కడ పాము భ్రమ కలిగిందో అక్కడే రజ్జు ఉంటుంది సత్యముంటుంది ఎప్పుడు కూడా సత్యము యొక్క డెఫినేషన్ ఏమిటంటే మిథ్యకు అధిష్టానముటే సత్యము సత్యము విజయతనే ఈ సహస్రనామాల్లో మిథ్యా జగద్ధిష్టాన అని ఓ సహస్రనామం ఓ నామం హాం ఎక్కడ మిథ్యం ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది అంటే అది మిథ్య సత్యం అని అనుకోవడం నిత్య ఉన్నదోటే సత్యం ఉండదు అన్నారు నిత్య సత్యం అని నిరూపించి నిత్యయ సత్యం అయితే మనకి మిథ్యా సత్యము రెండు వేరువేరు కేటగిరీలు ఎందుకు సత్యం అనుకుంటే సరిపడుతుంది కదా నిథ్యయే సత్యం కాదు ఏది మిథ్య ఏది మిథ్యను చూసి మీరు సత్యం అనుకున్నారో అది సత్యము కాదు సత్యము వేరే ఉంటుంది పామే త్రాడు కాదు నేను దేనిని చూసి పాముని భ్రమపడ్డానో అది పాము కాదు అది త్రాడు అని దీన్ని నిఘేషం నిగేషం పూర్వకంగా ఉంటుంది జగత్తుని సత్యమును నేను భ్రమపడ్డాను అది సత్యము కాదు సత్యము పరమాత్మయే కాబట్టి సోకూటస్థం ఈ మాయా మాయారూపమైన జగత్తునకు అధిష్టానంగా ఉంటాడు ఇప్పుడు మీరు ఓ మనిషి వస్తున్నాడు అనుకోలేదు మనిషి వస్తూ ఉంటే అరే వీడు మనవాడు కాదురా అన్నారనుకోలేదు అంటే మీరు జగత్తుని దర్శిస్తున్నారు అని మీరు మాయిలో పడిపోయారు అని మనవాడు పరాయి లేదు ప్రతి మానవుని హృదయంలో ఒకే ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అయం పరస్ అయం స్పరహ అయం నిజ పరోవేతి గణనా లఘుచేత సో చాలా అల్పమైన మనస్సు గల వాళ్ళు వీడు మనవాడు పరాయి వాడు అని లెక్క వేస్తారు మహాత్ములు ప్రతి మానవుని హృదయంలో ఒకే ఈశ్వరుణ్ణి దర్శిస్తారు కాబట్టి ఆ వస్తున్న మనిషిని వీడు మనవాడు పరాయి అని లెక్క మానవేసి వాళ్ళేందు ఈశ్వరుడే అని మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండిపోయారనుకోండి అక్కడే మీరు ఈశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొందినట్టు దాని అందే ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందినట్టు ఈ విషయం మీద కపిల దేవూతి సంవాదం భాగవతంలో చాలా షేక్ చాలా షేక్ చేసేటువంటి ఎఫెక్ట్ కల వచనాలన్నో ఉన్నాయి సో ఆయన అంటాడు అహముచ్చావిచయ ద్రవ్యై క్రియయా ఉచ్చావిచయ ద్రవ్యై క్రియయా అనఘే అచ్చాయాం తుష్యత నుష్యే భూతగ్రామ అవమానిన అన్న ఒక శ్లోక ఒకడు సకల ప్రాణులను తోటి మనుష్యులను సాటి వారిని అందరినీ తక్కువ చూపు చూస్తాడు చిన్న చూపు చూస్తాడు అవమానం చేస్తాడు కానీ వెళ్ళి విగ్రహాల్లో పెద్ద పెద్ద పూజలు చేస్తాడు ఉచ్చావ చేయని ద్రవ్యే చాలా పెద్ద పెద్ద పూజ లక్షపత్రి పూజ అంటాడు కోటి పూజ అంటాడు కానీ సాటి మనిషిని అవమానం చేస్తాడు వాడు చేసే ఆ పూజలలో నన్ను సంతోషపెట్టలేవు అని వతుష్యే అర్చిత అర్చాయా ప్రతిమలో నన్ను అర్చిస్తే నేను సంతోషపడుకుతాననుకుంటే నువ్వు పొరపడుతున్నావు భూతగ్రామావమాన ఇంకా చాలా ఈ స్టేట్మెంట్స్ చూస్తే ఈ భాగవత కథలు చెప్పి వాళ్ళు మీకు జోలికి పోను ఇప్పుడు కథలో గెలుపు ఈ వాక్యాలన్నీ ఉంటాయి ఒక శ్లోకాలు ఉంటాయి ఈ యాభై శ్లోకాలు తిట్ మార్చు పెట్టేసుకుంటారు ఇవి మనం చెప్పక్కర్లేదు ఇది టిక్ మార్పు పెట్టేసుకుంటాం మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా అనవసరంగా పొరపాటు మనం చెప్పక్కర్లేదు శ్లోకం ఒకటి జరిగింది దాంట్లో ఇదిక్కుపోయి ఇబ్బంది పడ్డాలంటే ముందే ఇలా టిక్ మార్క్ పెట్టేసుకుంటే ఇది ఈ శ్లోకాలు మనం చెప్పక్కర్లేదు పదకొండవ శ్లోకం చెప్పేసి మళ్ళీ దేవభూతికి కపిల భగవానుడికి దండం పెట్టింది శ్లోకం డెబ్బైయో శ్లోకం అక్కడికి వెళ్ళిపోతాయి ఈ మధ్య రెండే శ్లోకాలు రిలీజ్ అయిపోతాయి అక్కడికి వెళ్ళిపోయి దేవభూతి కాలం మనం నీళ్ళు ఏ తదులు భగవాలను నా కడుపును పుట్టేసావు అవతరించేసావు నీ అవతారాన్ని చూసినా ధన్య ఇలాంటి సెంటిమెంట్లు పడిపోతుంది ఈ శ్లోకాలన్నీ పోతాయి చాలా చిత్రంగా కానీ భాగవతంలో ఇలాంటి శ్లోకాలు చాలా గొప్ప శ్లోకాలు ఉంటాయి అస్తు కాబట్టి కూటహ ఎక్కడ పామున్నదో అక్కడే త్రాణులు ఉన్నదో ఎక్కడ సంసారం ఉన్నదో భేదమున్నదో అజ్ఞానం ఉన్నదో రాగద్వేషాది ద్వంద్వములు ఉన్నదో అక్కడే ఈశ్వరుడు ఉంటాడు విచేతన ఈశ్వరుడికి కూటస్థ అని పేరు ఎలా ఉంటాడు ఈశ్వరుడు ఈ దగాలోనూ ఈ మోసంలోనూ ఎలా ఉంటాడు తాను కూడా ఓపెసరంత దగా చేస్తూ ఉంటాడా ఓపెసరంత మోసం చేస్తూ ఉంటాడా లేకపోతే కొంచెం పుణ్యం కొంత పాపమో కొంత పుణ్యమో తను కూడా పొందుతూ ఉంటాడా నో తదు అధ్యక్షతగా అధి ఈక్షణ ఈ దగాకి మోసానికి అతీతంగా ఉంటాడు సాక్షిగా ఉంటాడు ప్రకాశింపజేస్తూ ఉంటాడు సూర్యుడు ఉన్నట్టుగా సూర్యుడు అధ్యక్షుడు ఈ జగత్తునంతా ప్రకాశింపజేస్తూ ఉంటాడు లోక సాక్షి అంతా చూస్తూ ఉంటాడు కానీ దేనితోటి సంపర్కము లేపము సూర్య భగవానులకు ఉండదు సూర్యుడన్నా పరబ్రహ్మన్నా ఆత్మన్నా ఒకటే దృష్టాంతాలు ఏది సూర్యుడో అదే ఆత్మ అదే పరబ్రహ్మ అది ఆ భేదం సో తైత్రీ ఉపనిషత్తులో అభేదాన్ని చాలా బాగా చెప్తారు సురుషే ఎశ్చాసా వాదిత్యే స ఈ పురుషుడు అంటే శిరపాణ్యాది మాన్ ఈ చేతులు కాళ్ళు ఈ తలకాయ ఉన్నాడు చూసారా వీడు వీడి లోపల ఒక తత్వము గలదు ఎశ్చాసా అక్కడ మండిపోతో నలభై ఐదు డిగ్రీలు టెంపరేచర్లో మండిపోతూ ఉంది చూసారా ఆయన ఎందు ఉన్నపు ఉన్న చైతన్యతత్వం స ఏక అని ఒక్కటి అని చైతరీయంలో చెప్తారు కాబట్టి ఆ ఏకత్వ ఆదిత్యుడు అన్న పరబ్రహ్మ అన్న జీవుని ఎందుండే ఆత్మ అన్న ఒక్కటే సో ఆ విధంగా అధ్యక్షుడు ఇక్కడ ఆత్మ ఈ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో మనస్సు ప్రకాశిస్తూ ఆ మనస్సులో లోహం కామన ఉంటుంది ప్రోహం ఇవన్నీ ఉంటాయని అవసరం అంటే మొత్తం కష్మలమంతా ఉంటుంది కానీ ఆత్మచైతన్యము దేనికి విరోధి కాదు ఈ కష్మలాల్ని అంతా ప్రకాశింపజేస్తూ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి మన సమాజంలో మంచి పోష్ ఏరియా ఒకటి ఉంటుంది ఇంకో చోట స్లమ్ ఏరియా ఒకటి ఉంటుంది ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు పోష్ ఏరియాని స్లమ్ ఏరియాని అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు అప్పట్లో స్లమ్ డాక్ విలీ నైరా సినిమా వచ్చింది వచ్చినప్పుడు కొంతమంది అన్నారు ఈ పాశ్చాత్యులు ఈ కెమెరా పీపుల్ ఈ డైరెక్టర్స్ ఇండియా వెళ్ళిపోయి అక్కడుండే స్లమ్స్ని వెతికి పట్టుకుని అక్కడ దానిలో ఉన్నటువంటి మురికినే కష్మలాన్ని అంతనే కెమెరాలో బంధించి ప్రపంచాన్ని చూపించడం అవసరమా అని కొంతమంది అబ్జెక్ట్ చేశారు ఆ సినిమా అంటే వాళ్ళు అన్నారు మీరు మేము కెమెరాలో చూపించిన దానికి మీరు దుఃఖపడతారేమిటా అసలు అందరూ బాగుచేసుకునే ప్రయత్నం ఆడవాళ్ళు కానీ మీరు మేము కెమెరాలో దాన్ని బంధించేమనేవి ఇస్తారేమిటి అని వాళ్ళు అన్నారు సో ఈ రకంగా కాబట్టి ఈ సూర్య భగవానుడు ఉన్నాడు చూసారా ఈ రకమైన ఆయన ఇటు కెమెరాలో బంధించి చూపించే ప్రయత్నము చేయడు అటు దాచిపెట్టే ప్రయత్నమూ చేయడు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు ఏదో దృష్టాంతం ఒకప్పుడు కుదురుతుంది ఒకప్పుడు కుదరదు ఒకప్పుడు హ్యాండింగ్ గ్లోవ్ లాగా ఫిట్ అవుతుంది దృష్టాంతం ఒకప్పుడు కొంచెం చోటు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ రకంగా ఉంటాడు తదధ్యక్షతయా తర్వాత అథవా ఈ కూటస్థం అనే మాటకి ఇంకొక అర్థాన్ని కూడా చెప్పచ్చు రా రాశి ఇవస్థితం కూటస్థం కూటము అంటే ఒక గుట్ట కూటము లేదా తెలుగులో గుట్ట ఎటువంటి గుట్ట తెలిసిన కదలుడు ఫిక్స్ అయిపోయినటువంటి గుట్ట అంటే అర్థము కొండ అని కొండ శిఖరము శిఖరం ఎలా ఉంటుంది కొండ అంటే కొంత స్ప్రెడ్ అయి ఉండొచ్చు కూడా స్థావరము అంటారు కానీ శిఖరము స్ప్రెడ్ అవ్వదు అలా షాప్గా లేస్తుంది అంతరిక్షంలో కొండ శిఖరం తెలుగులో కొండ కొమ్ము అంటారు శిఖరం అలా లేస్తుంది అలా నిలబడి ఉంటుంది ఎలా నిలపడి ఉంటుందంటే ఎటువంటి ఉంగుట ఉంటుంది ఉండడమే ఎప్పుడు కూడా మనిషి దృష్టి ఇక్కడే ఉందండి నామరూపములు తత్వము ఆ తేడాన్ని అక్కడే పట్టుకోవాలి వడ్ల బియ్యపు గింజ అంట అలా అంటే ఎక్కడ కూటము ఉన్నదో అక్కడే కూటస్థమలదు అని చెప్పడా అక్కడే ఉంది ఎక్కడో ఇంకోటి రోడ్డుకు వెళ్ళక్కర్లేదు అక్కడే ఉంది మోసము మాయా అక్కడే ఉంది సత్యము అక్కడే ఉంది అలా చెప్తారు సో ఇప్పుడు చూడండి మీరు ఏదైనా ఒకసారి చూస్తే అది దాని నామరూపాలు మీకు నామరూపాలు ఉండవు దాని దాని ఉనికి నామరూపములకు అతీతంగా చాలా స్టర్నింగ్ ప్రెజెన్స్ అంటారు అంటే అది ఉంది అంటే ఎటువంటి ఉండడము అది మనిషిని ఈ విస్మ విస్మయపరిచేటువంటి ఉనికి ఇప్పుడు సపోజ్ మీరు తలుపు తీయగానే ఎదురుకుండా పెద్దది ఒకటి కనపడిందనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది టన్నైపోతాయి సముద్ర తీరానికి వెళ్ళి బీచ్లో నిలబడ అలా చూశారనుకోండి ఏం నామై రూపాయలు పెడతారు దానికి నామ రూపాయలు ఏముంటాయి కదా ఏం నామ రూపాయలు ఏముంటాయి మాల్కో లేకపోతే మార్కెట్ వెళ్తే ఎటు చూసినా నామ ఇటు ఇటు చూసిన నామే అటు చూసినా రూపమే అన్నట్టుగా సపోజ్ సముద్ర తీరానికి వెళ్ళి అలా ఓపెన్ సీన్ చూశారనుకోండి ఏం నామరూపాలు ఉంటాయి ఏం పేరు పెడతారు దానికి పేరు కోసం వెదుక్కు వెదుక్కోవాల్సి ఉంటుంది పేరు దమ్ముని మనస్సుకి రాదు నామరూపాలకి అతీతంగా వెళ్ళిపోతారు అప్పుడు మీకు అనుభవానికి ఏది వస్తుంది నామరూపములకు అతీతమైనటువంటి ఆ దృఢమైన ముకి ప్రెసెన్స్ అది అనుభవానికి అది అలాగే ఒక పర్వత శిఖరం పర్వత శిఖరము సింపుల్గా ఉన్న పర్వత శిఖరం కాదు ఏ స్టన్నింగ్ మౌంటైన్ పీక్ సోరింగ్ ఇన్ టు ది స్కై బాగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా చూస్తే స్టన్ అయిపోతారు అది ఏమిటో అర్థం కాకుండా స్టన్ అయిపోతారు అటువంటి పర్వత శిఖరాన్ని చూసినప్పుడు దానికి మీరు ఏం పేరు పెడతారు పేరు పెడితే అది మన వెర్రిధనం అని అనుకోవాలి ఏం పేరు పెడతారు దానికి పేరు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు పేరు పెట్టకుండా పేరు పెట్టకుండా ఉంటే సరిపడుతుంది నేను ఒకసారి బదరి వెళ్ళాను బదరి వెళ్ళినప్పుడు అక్కడ మకాం చేశాం మేము అందరం మంది కలిసి వెళ్ళాం మకాన్ చేశాం ఒక ఆశ్రమంలో ఆ మకాన్ చేసి ఆ ఆశ్రమం నుంచి బయట ఆ మకాన్ చేసిన బిల్డింగ్కి ఎదురకుండా కొంత ఖాళీ మైదానంలాగా ఉంది ఆ మైదానంలోకి వస్తే ఇటొక పర్వతము ఇటొక పర్వతము రెండు శిఖరాలు ఎంత స్టన్నింగ్ శిఖరాలంటే యూ కెనాట్ మిస్ డేర్ ప్రెసెన్స్ వాటి ప్రెసెన్స్ ఆ ఉనికి చాలా పవర్ఫుల్ ప్రెసెన్స్ దాన్ని మీరు మిస్ కాలేరు అటువంటి ప్రెసెన్స్ సో అటువంటి ప్రెసెన్స్ అది చూసిన వెంటనే మీకు నామరూపాలకు అతీతంగా మీరు అలాగ స్టన్ అయిపోయి నిలబడిపోతారు నామరూపాలకు అతీతంగా మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడు చూచువాడను చూడబడేది అనే ద్వంద్వము అనే అనే డివిజన్ ద్వైతము అది ఉండదు అది రిజాల్వ్ అయిపోతుంది చూడడమే ఉంటుంది తప్ప ఆ చూడడంలో చూచేవాడు చూడబడేది అనేటువంటి భేదము ద్వైతము ఉండదు కేవలము చూడడమే ఉంటుంది సో అప్పుడు మీకు అనుభవానికి వచ్చేటువంటి ఉనికి దానిని కూటము అంటారు అదో అటువంటి ప్రెసెన్స్ ఉనికి ఎటువంటి ఉనికి ఏ ఉనికి ఎందు నామరూపములు ఉండవో నామరూపాలని మీరు ఆపాదించటము సాధ్యము కాదో అటువంటి ఉనికి ఇంతట్లోకి నాకు ఎవరో చెప్పారు అక్కడ ఆ బంధు బిజర్లు ఎవరో చెప్పారు ఏమండో ఈ పర్వతము నరుడు ఆ పర్వతము నారాయణుడు అని చెప్పారు ఎక్కడో రెండు పేర్లు క్యాచీ నేమ్స్ నరా నారాయణ అంటే నేనన్నాను ఆయన వెంటనే నేను ఆయనకు జోకు వేశాను అబ్బాయి మీరు పొడబడ్డారు ఇది నరుడు ఇది నారాయణుడు కాదు ఇది నరుడు అది నారాయణుడు అని చెప్పాను అంటే ఆయన కంగారు పడ్డాడు ఎలిట్రా వీడియోలా చెప్తున్నాడు మీరు ఐ వాజ్ ఓన్లీ వేకింగ్ ఫల్ ఆఫ్ ఫ్యూ బికాజ్ యూరో ఇట్ డజంట్ మ్యాటర్ కాబట్టి రెండు మహాపర్వతాలు ఇది నరుడు ఇది నారాయణుడు ఏమైనట్టు ఇది నరుడు అది నారాయణుడు అయితే ఏమైనట్టు ఏం క్యా ఫరక్ పడతాయి భయ్ ఏమీ తేడా పడదు ఓకే ఎందుకంటే రెండు కూడా అత్యద్భుతమైనటువంటి ప్రజెన్స్ ఆ ప్రజెన్సే ఈశ్వరుడు మీరు ఓ పని చేయండి సాయంకాలము రాత్రిపూట బాల్కనీకి వెళ్ళిపోయి ఫ్లాట్గా పడుక్కొని ఆకాశంలోకి చూడాలి చూడండి ఆకాశంలోకి చూసినప్పుడు మీరు దేన్ని భావన చేయాలి ఇదో మెడిటేషన్ దేన్ని భావన చేయాలంటే ఆ హద్దులు లేని అనంతమైన స్పేస్ ఆ స్పేస్ అలా ఉంది ఉంది ఉంది పోతోంది ఉంది ఉంది ఉంది అని భావన చేయండి ఆ ఉనికికి మీరు ఏం పేరు పెడతారు ఏం పేరు పెట్టలేరు అది పేరుకి రూపానికి అతితమే రూపం ఎలాగూ లేదు పేరు ఎలాగూ లేదు మీరు ఎప్పుడైతే నామరూపములకు అతీతమైన ఆ సత్తని మీరు అనుభవానికి తెచ్చుకుంటారో ఆ అనుభవంలో నేను చూస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను అనే జ్ఞాత నేను ఉండదు నేను లేని అనుభవము ఆ ఏ అనుభవంలోనైతే జ్ఞాతాజ్ఞేయము అనే ద్వైతము ఉండదో అటువంటి శుద్ధమైన అద్వయ అనుభూతిలో మీకు అనుభవానికి వచ్చేటువంటిది ఆ అఖండమైన సత్ ఖండితము కానీ అంటే ద్రష్టాదృశ్యము అనే ఖండితము కానీ ఆ సత్ అనుభవానికి వస్తుంది అటువంటి సత్ అదే పరమాత్మ దానికే కూటస్థము అని పేరు కూటస్థం ఈ శ్లోకాన్ని ఫినిష్ చేస్తాను కొంచెం ఓపిక పెట్టండి దీపం గురించి చెంత చేయకండి కూటస్థం అచలం ధ్రువం ఇప్పుడు మీరు నామరూపాలని పట్టుకున్నారనుకోండి నామరూపాలు చలము అవుతాయి చలము ఇప్పుడు మన జీవితాన్నే మీరు చూసుకుంటే మన జీవితంలో ప్రతి మనిషి అలాగా తాను అలా కూర్చుని ఉండగానే ఆ మనిషిలో ఒక చలమైన అంశం ఉంటుంది అచలమైన అంశం ఉంటుంది మనిషిలో మీలో ఇప్పుడు మీరు మీరు చూసుకోండి మీలో మీరు చూసుకోండి చలమైన దేహము దేంట్లో వేస్తారు దాన్ని చేలాము ఎందుకంటే అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది దేహము ఇంద్రియములు చేలాము ఇంద్రియములు చేలమంటే అర్థమేటో తెలిసిన డెంటిస్ట్ ఏమంటాడు ఆరు మాసాలకు ఒకసారి వచ్చి చూపించుకోమంటాడు ఆరు మాసాలు కూడా కాదు మూడు మాసాలే మూడు మాసాలకు ఒకసారి చూపించుకోమంటాడు బ్లడ్ టెస్ట్ చేసేవాడు ఏమంటాడు ప్రతి ఆరు మాసాలకి బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాడు కళ్ళు టెస్ట్ చేసేవాడు ప్రతి ఆరు మాసాలకి కళ్ళు టెస్ట్ చేయించుకోమంటాడు ఇంకా ఈ రకంగా మీరు ఈ టెస్టులన్నీ ఆరు మాసాలకి గుండెకాయ టెస్ట్ చేసేవాడు ఆరు మాసాలకు ఒకసారి టెస్ట్ చేసుకోమంటాడు ప్రాస్టేట్ టెస్ట్ చేసేవాడు ఆరు మాసాలకు ఒకసారి టెస్ట్ చేసుకోమంటాడు వాళ్ళు చెప్పినట్టుగా మీరు శ్రద్ధగా ఈ టెస్టులన్నీ ఆరు మాసాల లిస్టులో రాసుకుంటే మీరు రోజు ఏదో ఒక టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి అంటే అర్థం ఏంటండి ఈ ముద్ద అది ఏమీ స్థిరంగా ఉండదు మారిపోతూ ఉంటుంది ఇంద్రియములు స్థిరంగా ఉండవు మారిపోతూ ఉంటాయి ఇక మనస్సు గురించి చెప్పనక్కర్లేదు క్షణంలో మారిపోయి దాని పేరే మనస్సు మారిపోతూ ఉంటుంది బుద్ధి మీ బుద్ధి ఒకప్పుడు చురుకుగా పనిచేస్తుంది శ్లోకాలు మంత్రాలు గుర్తుంటాయి ఒకప్పుడు చురుకుదనం కోల్పోయి బండగా తయారవుతుంది బ్లంట్ కూర్చుంటుంది ఏది గుర్తుంది ఆ రకంగా బుద్ధి అహంకారం అని ఈగో ఈ అహంకారం ఎలా ఉంటుందో తెలిసిన మీకు కడుపు నిండా భోజనం పెడితే అహంకారం ఓ రకంగా ఉంటుంది భోజనం దొరక్కకపోతే ఇంకో ఉంటుంది మంచి కాఫీ కావాల్సి వచ్చినప్పుడు లభించిందనుకోండి అహంకారం మంచి ఉత్సాహంగా ఉంటుంది కాఫీ లేదండి టీ ఉంది కొద్దిగా చల్లగా ఉంది తాగుతారా అని అడిగారనుకోండి ఈ అహంకారం నీరస పడిపోయి అయిపోయి గాలిపోయిన బుడగలాగా అయిపోతుంది తర్వాత ఏదైనా సభలో మిమ్మల్ని తీసుకెళ్లి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారనుకోండి అహంకారం చాలా బాగా వీళ్ళు బాగా చేస్తున్నారే సభ అనిపిస్తుంది కానీ మీకు ఎవడో కూర్చోవాలని చెప్పడు కూడా చెప్పలేదనుకోండి అప్పుడు మీ అహంకారం డిఫ్లేట్ అయిపోతుంది మీరు కొన్న స్టాక్ మంచి అభివృద్ధిలో ఉందనుకోండి అహంకారం ఒక లెవెల్లో ఉంటుంది అదే స్టాక్ డిప్ అయిపోయిందనుకోండి అహంకారం పోతుంది మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి అహంకారం బాగుంటుంది కడుపులో పోట్లు వచ్చేయనుకోండి అహంకారం దెబ్బతింటుంది అహంకారం ఉన్నది బైది అవర్ బైది మినిట్ చేంజ్ అయిపోతుంది చలం ఇప్పుడు అన్ని చలమే చలము కానిది ఒకటి అది పట్టుకోవాలి అదే పరమాత్మ దానికి ఒక లక్షణం ఇస్తారు లక్షణం అంటే పట్టుకోవాలంటే ఇంకో పట్టుకోవాలని చేతికి ఇవ్వరు చేతికి ఇచ్చేది కాదు కాదు దానికి ఒక లక్షణము రక్షయతీతి లక్షణం లక్షణం ఏమిటంటే చూసుకో నీ అనుభవంలో చిన్నప్పుడు అయాం అహమస్మి అనే అనుభవం నీకు ఉండేది యౌ్వనంలో అహమస్మి అనే అనుభవం ఉండేది ఇప్పుడు అహమస్మి అనే అనుభవం వృద్ధాత్యంలో కూడా అదే ఉంది మధ్య వయస్సులో కూడా అదే ఉంది ఈ అహమస్మి అనే అనుభవము నిరంతరంగా ఉన్నది కానీ అన్నీ మారిపోతున్నాయి దేహం మారిపోతుంది మనస్సు మారిపోతుంది ఇంద్రియాలు మారిపోతున్నాయి కానీ అహమస్మి అనే అనుభవము మారదు అది స్థిరంగా ఉంటుంది నేను వెరిఫై చేసుకో అహమస్మి అనే అనుభవంలో నీకు చలనం ఉండదు స్థిరంగా ఉండదు ఆ అహమస్మి అహమస్మి అది దట్ ఈస్ వేడ్ యూ లుక్ అండ్ యు గట్ బ్రహ్మ శాఖా చంద్రన్యాయం ఆ కొమ్మ మీదుగా చూస్తే నీకు చంద్రుడు కనపడతాడని చెప్పినట్టుగా నువ్వు అహమస్మిలో వెతుక్కో అహమస్మిలో వెతుక్కో అంటే అక్కడ ధ్యాననిష్టలోకము చెన్వత మధ్యతావా అన్నారు రముణ భ అక్కడ వెతుకు చెన్వత మజ్జతావా అక్కడ విలీనం అయిపోయి ఉండు ఇది కానీ అధికారు చెన్వత అంటే నేను ఎవరు అహమస్మి హూ కోహం అది చెన్వత అహమస్మి మధ్యత ఇది కానీ అధికారి ఇది కొంతసేపు అది కొంతసేపు అక్కడ వెతుకు అక్కడ వెతుకితే మీకు చలనము లేనిది అచలం కూటస్థం కూటమువలే అంటే పర్వత శిఖరము తుఫానులు ఎన్ని వచ్చినా అది చలనం లేకుండా అలాగే ఉంటుంది ఆ తుఫానులు వస్తాయి పోతాయి కానీ పర్వత శిఖరానికి చలనం ఉండదు అటువంటి పర్వత శిఖరమువ్వలే ఇమ్మొబైల్ ఇోటబుల్ మ్యూటేషన్ అనేది ఉండకుండా వికారం అనేది లేకుండగా మీకు అహమస్మి అనే అనుభవము దట్ ఈజ్ You see, that is not what you have to look for, that is where you have to look for. The reason it is there with you all the time that you come to get 18 years old, there you have something wronged. I will not know, why I am responsible for taking ambition, I am Store-就可以. So, in that sentence, animal monkeys Mondowego, ఆత్మస్వరూపముగా ఆ పరమాత్మ ఉన్నాడు ఆ విధంగా ఆ పరమాత్మను ఉపాసన చేస్తారు ఈ నింగులో ఉపాసులు అలా ఉపాసన చేస్తారు ఇంకా ఫైనల్గా ధ్రువం ఈ ధ్రువం అనే విశేషణము చాలా గొప్ప విశేషణం అసలు నిజానికి ధ్రువోపాఖ్యానం అని ఒక కథ వింటూ ఉంటాం భాగవతంలో ఇట్ ఈస్ హైలీ సింబాలిక్ స్టోరీ ఆ ధ్రువోపాఖ్యానం చాలా సింబాలిక్ స్టోరీ అది ఈ ఆత్మతత్వము ధ్రువము అని ఆ పదాన్ని వాడిన స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని జాగ్రత్తగా బ్లోప్ చేసి స్టోరీ కింద తయారు చేశారు భాగవతంలో కథలు అలాగే అలాగే ఉంటాయి ఆత్మతత్వము ధ్రువము ఇప్పుడేదైనా వివాహం అయిందనుకోండి ఆ మంత్రం ఏం చదువుతారు ఆ ఈ వివాహం ధ్రువంగా గతిగా ఉండాలి అని ధ్రువంతేరా జావరు నో ఆ మంత్రం మీరందరూ విన్న సో ధ్రువంతే రాజా గురుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్శ రాష్ట్రం ధారయతం పట్టుకు చెప్పాను మంత్రం పోయిందేమో అనుకున్నాను వచ్చింది సో ఆ మంత్రాన్ని చదువుతారు అంటే అభిప్రాయం ఏంటి నీ పెళ్ళి ధ్రువంగా గట్టిగా ఉండాలి ఏదైనా ఒక స్థానము పదము పదము అంటే పొజిషన్ స్థానము స్థిరంగా ఉండేదైతే దాన్ని ధ్రువ పదము అని అంటారు ధ్రువం సో ఈ విధంగా ఈ ధ్రువము అనే శబ్దము అది వినాశము కాని తత్వాన్ని బోధిస్తుంది ఉంది ఫోన్ ఇమ్మొబైల్ ప్రెసెన్స్ అటువంటి ప్రెసెన్స్ ఇప్పుడు ఇల్లు ఉంది అన్నారు అనుకోండి ఓ పదేళ్ల తర్వాత ఉండదు పోతుంది చెట్టు ఉంది పోతుంది మనిషి ఉన్నాడు పోతాడు రాజు ఉన్నాడు పోతాడు అన్ని మీరు ఒక ఉంది చెప్పాలి అది పోదు అలాంటి ఉంది అటువంటి ఉనికికి ధ్రువం అని పేరు ఈ ధ్రువం అనే విశేషంగా ఇక్కడ ఎందుకు వేశారంటే అసలు ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని ఏ టు జీ అంటే ఆల్ ది వే నెగిటివ్గా చెప్తారు ఎలా చెప్తారంటే నిరదృష్టాల్లో చెప్తారు అశబ్దము స్పర్శమ రూపము వ్యయం తథార సంత్యమగంధవ చెయ్య అని ఉండకోకుని షత్తులో ఒక మంత్రంలో చెప్పారు ఈ పరమాత్మ అశబ్దం అశబ్దం అంటే అది శబ్దము కాదు అది శబ్దము కలది కాదు నా శబ్దం అశబ్దం తత్పురుష నైవిద్యతే శబ్దా ఎస్సే తత్తే అశబ్దం బహు రెండు అది స్వతహగా శబ్దము కాదు పోనీ దానికి శబ్దం ఏదైనా వస్తుందా అది అరూపం అలాగే సో అరసం అగంధవత్ గంధము దాని ఎందు లేదు అది గంధము స్వయముగా కాదు సో శబ్ద స్పర్శ రూపరస గంధ ఇవేమీ లేదు ఇప్పుడు కెమిస్ట్రీలోనూ ఏదైనా ప్రాపర్టీస్ చెప్పేప్పుడు ఆర్డర్లెస్ కలర్లెస్ అంటే ఏదో చెప్తారు ఈ పరమాత్మ ఉన్నది దీని శబ్దము లేదు రూపం లేదు రసం లేదు గంధం లేదు స్పర్శ లేదు పోనీ బుద్ధితో ఊహ చేయొచ్చా బుద్ధితో ఊహ చేయలేరు అంటే అప్పుడు కొంతమంది అన్నారు నువ్వు చెప్పింది అది ఏమిటో తెలుసా శూన్యము ఏది లేదు పుళక్కి పుళక్కి ఏమీ లేదు ఇప్పుడు దీనికి ఎలా చెప్తారంటే ఒక నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ చెప్పాలి ఇప్పుడు కుందేటు కొమ్ము ఒకటి తీసుకోండి కుందేటి కొమ్ముని ఇలా ఇలా గీస్తే ధ్వని ఏమైనా వస్తుందో రాదు కుందేటి కొమ్ముకు రుచి ఉంటుందో ఏ రుచి ఉండదు వాసన ఎలా ఉంటుందండి కుందేటి కొమ్ము దానికి ఏ వాసన ఉండదు అంటే కుందేటి కొమ్ము అంటే ఏమిటి శూన్యం నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ కాబట్టి మీ పరబ్రహ్మ కుందేటి కొమ్ము వంటిది టు ఛమ్ నాన్ ఎందుకంటే ఇంది అంటే శబ్దమో రూపమో రసమో స్పర్శ గంధ యోహుటే ఎడవాలి దానికి ఇంది అంటే ఎదోహట ఉండాలి అన్నీ కాకపోయినా ఒకటైనా ఉందా కొన్ని ఐదు లేకపోయినా కనీసం బుద్ధి ఊహైనా చేయగలగాలి కదా దానికి కూడా అందదు అంటే అలాంటి నీ నువ్వు పరబ్రహ్మ పరబ్రహ్మని హడా చేస్తున్నావే అది లేదు కుచ్ ఏమీ లేకున్నదానికే కుందేటు కొమ్మను ఒకడన్నట్టుగా పరబ్రహ్మను నువ్వు అని శూన్యవాదాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే సో మచ్ నెగేషన్ అంతా నెగిటివిటీ ఉంది కాబట్టి అటువంటి శూన్యవాదాన్ని స్వాంగా నిక్కచ్చిట త్రోసిపుచ్చుట కొరకై ధ్రువం లేపదాన్ని వాడిన ధ్రువం అది అశబ్దం అస్పర్శం అచలం అక్షరం అవినాశి అని అన్న ఆ ఆ అన్నీ నైన్లు పెట్టుకుంటూ పోతే అది ఏమీ లేదనుకుంటావేమో ఉన్నదేదో అదే ఎటువంటి ఉండడమో తెలిసినా ఏ ఉండడం అయితే కాలమునకు అతీతము దేశమునకు అతీతమో సకల పరిచ్ఛేదరహితము ఏ ఉండడమునందు ద్రష్టాదృశ్యము విలీనమైపోతాయో అటువంటి ఉండడము అది ధ్రువం అదే ఆత్మ పరమాత్మతత్వము ఈ ధ్రువపాఖ్యానం దీని నుంచి వచ్చింది మీరు కథ చూసుకోండి ధ్రువుడి తండ్రి వాడు ఆ తత్వానికి దూరంగా ఉంటాడు వాడికి అతని పేరేమిటి ఉత్నపాదుడు ఉత్థాన పాదుడు అంటే ఓ చోట ధృవపక్షంలోనే ఉచ్చ పదహాలు కూడా అంటాడు అంటే కూర్చులో కూర్చుని కాళ్ళు టేబుల్ మీద పెట్టుకునేవాడు అని అర్థం ఉచ్చ ఉత్నపాదు అంటే వాడు అయోగ్యుడు అర్థం అంచేతనే సునీతి చక్కటి నీతిని పెళ్ళాడాడు ముందు అంటే నీతిగా బతికాడు తర్వాత నీతిని నిద్ర పెట్టేసి రుచి మీద పడ్డాడు సురుచి అనే అవన్నీ పెళ్ళాడు నీతిని పక్కన పెట్టి సురుచిని వెళ్ళాడాడు సురుచి చెప్పినట్టు చేస్తాడు సునీతి చెప్పినట్టు చేయడు సునీతిని తిరస్కరిస్తాడు సురుచిని ప్రేమిస్తాడు అంటే వాడి బతికేవిడో అర్థమైపోయింది కదా వాడు అధర్మ ఉన్నాడు వాడికి కొడుకు ధ్రువుడు ఈ ధ్రువుడు ధ్రువుల్ని సురుచి అవమానం చేస్తే అతను తపస్సు చేసి ఈశ్వరుడు నుంచి ధ్రువ పదాన్ని పొందుతాడు Kelapotl, that is how the story is. Dhruvudu pundi na padame, dhruva padame. And then, dhruvudu, it stands for the truth. And therefore, the dhruva gains the truth. Arakai na a story will be. Anche, tene, uttana padu deini tapasujayudu shriharini archin chadu. Shriji vanta poto honka. Whereas, dhruvudu, killavadayana, shriya sumi ti salaha patukne, shriharini archin chadu, a dhruva padamu na pundu chadu. సో అదంతా కూడా హైలీ సింబాలిక్ ఎనీవే ధ్రువం అంటే ఉన్నది ఖచ్చితముగా నిశ్చితముగా ఉన్నది కాలం యొక్క ప్రభావానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రభావితం కాకుండా ఉన్నదేదో అదే అనే అభిప్రాయం ధ్రువం నిశ్చిత సత్తా అది ఆత్మతత్వము శూన్యము కాదు అని అభిప్రాయం ధ్రువం నిత్యం ఇత్య శ్లోకం పూర్తయి నిజానికి శ్లోకం పూర్తి కాలేదు ఆ శ్లోకము నాలుగో శ్లోకంతో కలిపి ఒకటే సెంటెన్స్ అది అటువంటి ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని ఈ నిర్గుణోపాసతలు పర్యపాసతే సర్వకాలంలో ఎందు సర్వదేశంలో ఎందు ఉపాసిస్తాయి సో అది ఎలాగా ఎవరంటే ఆ పరమాత్మను నిర్గుణ పరబ్రహ్మను ఆత్మరూపంగా ఉపాసించాలి అంటే ఆత్మనిష్ఠులై ఉండాలి అది ఎలాగ సాధ్యమవుతుంది అది ఎలాగ హౌ హౌ దే అకాంప్లిష్ ఇట్ అంటే సన్నియమేంద్రియ సర్వత్ర సమబుద్ధయ అవో ఆ విధంగా ఉపాసిస్తారు అని ఆ వాక్యం అలాగా ఇంద్రియగ్రామం సన్నియమ్య సర్వత్ర సమబుద్ధయ సంత ఆయుధంగా ఉన్నవారై పర్యపాసతే ఉపాసిస్తారు అలా ఉపాసిస్తే వాళ్ళకి ఏం లభిస్తుంది తే ప్రాప్నువంతి మామేవా సర్వభూతితేర అది శ్లోకం సో ఇప్పుడు సగుణ ఉపాసన చేయటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి ఏమిటా క్వాలిఫికేషన్స్ మన మయి ఆవేశ్య శ్రద్ధ అనే క్వాలిఫికేషన్ కావాలక్కడ అక్కడ శ్రద్ధకి ప్రాధాన్యం శ్రద్ధాప్రధానంగా ఉంటుంది సగుణోపాసన అదే నిర్గుణోపాసన శ్రద్ధాప్రధానంగా ఉండదు జ్ఞానప్రధానంగా ఉంటుంది దర్శన ప్రధానంగా ఉంటుంది విషం సో విషం ప్రధానంగా ఉంటుంది సర్వత్ర సమబుద్ధయ ఆ సమబుద్ధయ అంటే సమదర్శనవంత అని సమైన దర్శనము కలవారు కాబట్టి దర్శన ప్రధానమైనది నిర్గుణము శ్రద్ధాప్రధానమైనది సగుణము అదొక ప్రధానమైన పాయింట్ సో ఈ దర్శనము అంటే వివేక వైరాగ్య ప్రధానంగా ఉంటుంది వివేక వైరాగ్యములు బాగా పరిణతము మాత్రమే ఈ నిర్గుణోపాసనకి వాడు అర్హుడవుతాడు అది ఒకవేళ కొంచెం వివేక వైరాగ్యాలు లీంచుగా ఉన్నాయి అని శ్రద్ధను బాగా కలిగి ఉండి ఆ శగుణోపాసనని చేస్తే చాలా ఉపయోగపడుతుంది తర్వాత అక్కడ మనహమయ ఆవేశ్య ఒక సగుణ రూపాన్ని అదే విశ్వరూపము విశ్వరూపాన్ని తీసుకున్నారు ఆ సగుణ భేదం ఉంటుంది ఆ సగుణ రూపమునందు మనస్సును నిలబెట్టి ప్రవేశపెట్టి ఎప్పుడు ఆ సగుణ రూపముందే నిలిచి ఉండేట్లాగా మనం ఆ మనస్సుని ఆ విధంగా తర్ఫీది ఇచ్చుకోవాలి మనస్సుని తర్ఫీది చేసుకోవాలి అలా నొత్త స్టమ్ చేసేసి దాన్ని అలాగే పీకి నొక్కేసి కూర్చోబెట్టేయాలి అని కాదు అది హఠయోగ పద్ధతి చిత్తవృత్తి నిరోధ నిరోధహ మీన్స్ యు కిల్ ది మైండ్ అది బలాత్కారంగా దాన్ని ఎదురు చేసేట అలా అది చిత్తవృత్తి పతంజలి మహర్జు దాని గొప్పది అది దానికమీ నేనేమీ కాదంటలేదు కానీ హఠయోగ సమాధి వేరు ఇక్కడ వేదాంత సమాధి వేరు ఇక్కడ మనస్సు మీద ఒక యుద్ధాన్ని ప్రకటించిట్లా ఏమీ ఉండవు ఎనీవే సో మనస్సును ఈశ్వరుని మీందు ప్రవేశపెట్టిట ఆ మనస్సుని హ్యాండిల్ చేయటం అన్నది అది ఎలా ఉండాలంటే లాలయేతి చిత్త బాలకం అనే యోగవాసస్థంలో ఉంటారు ఆ చిత్తము బాలకం అంటే చిన్నపిల్లవా అని వంటిది చిన్నపిల్లవాడు యుక్తియుక్తంగా ప్రవర్తించడు కదా అయుక్తంగానే ప్రవర్తిస్తాడు మట్టిలో ఆడతానంటాడు చిన్నతలవాడు మట్టిలో ఆడతాడంటాడు మట్టి నోట్లో పెట్టుకుంటారంటాడు మట్టిలో పొరుగుతాడు చిన్నతలవాడి లక్షణం సో మనస్ అంటే మనస్సు కూడా కష్ములలో ప్రవేశిస్తుంది ఎక్కడ మాలిన్యం అక్కడ ప్రవేశిస్తుంది ఎక్కడ పేకాటాలు ఉంటే వెళ్ళి అక్కడ కూర్చుంటారు వెళ్ళి అక్కడ కూర్చోడు ఎందుకు అక్కడ ఎక్కడైనా వాళ్ళు ఏదో భగవద్గీత క్లాస్ చెప్పుకుంటున్నారు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా అంటే వాళ్ళు మనస్సు అలాగే ఒక యుద్ధాన్ని చనిపోయి వాళ్ళకి ఉంటుంది గట్టిగా సో మనస్సు కానీ మనస్సు మీద యుద్ధాన్ని ప్రకటించకూడదు మనస్సును చాలా జాగ్రత్తగా దాని చిత్త బాల చిన్నపిల్లల్ని పట్టుకుని మొత్తకూడదు మొత్తితే వాళ్ళు బండబారిపోతారు ఇంకా అసలు చెప్పిన మాట వెళ్ళడం మానేస్తారు అలా చేయకూడదు చిన్నపిల్లలు వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళని చేస్తున్నారు అని తెలిసినప్పటికీ వాళ్ళకి వాళ్ళని వాళ్ళలో కొంత సన్మార్గము పెడుతూనే ప్రేమగా ఉండాలి రాలయ్యే దీన్ని డిసిప్లిన్ అంటారు డిసిప్లిన్ అనే మాట దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి డిసిప్లిన్ వేరు కంట్రోల్ వేరు డిసిప్లిన్ అనే పదము దాంట్లో లెర్నింగ్ అనే అర్థం అన్నది తెలుసుకోక డిసిప్లిన్ అన్నది జ్ఞానార్థకం జ్ఞానము సూచించే పదం ఇంతే మీరు ఎక్కడన్నా చూడొచ్చు డిసిప్లిన్ అనే జ్ఞానార్థకంగా వాడతారు వాట్ ఈస్ ది డిసిప్లిన్ దట్ యువర్ స్టడీ అని అంటారు ఏ డిసిప్లిన్లో చదువుతున్నాం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ డిసిప్లిన్లో నేను చదువుతున్నాము అని సమాధానం వస్తుంది కాబట్టి డిసిప్లిన్ అనే మాటలో జ్ఞానం ఉన్నది తెలుసుకున్నటగ కలదు కంట్రోల్ అనే మాటలో జ్ఞానం ఏం వాడు చెప్పిన పని తెలుసుకోవడం తెలుసుకోవడం అనేది లేదు కాబట్టి చిన్నపిల్లల్ని కూడా మనం డిసిప్లిన్ చేయాలి కానీ కంట్రోల్ చేయకూడదు అలా కూర్చో కదిలేమంటే చీరేస్తా కదలకుండా ఇప్పుడు తొమ్మిది అయింది పదకొండు గంటల దాకా కదలకుండా కూర్చొని పుష్కం చదువుతూ ఉండు అంటే వాడు ఏం చదువుతాడు భయాన్ని కానీ ఏం చదువుతాడు ఛాన్స్ వస్తే పడిపోతాడు కాబట్టి వేరే అసలు డిసిప్లిన్ అంటే ఏమిటి వాడికి నేర్చుకునేటువంటి ఒక అవకాశాన్ని మీరు నేర్పే ప్రయత్నం చేస్తారు చూడమ్మా నువ్వు ఇప్పుడు ఇది చదువుకునే టైము ఇది ఆడుకునే టైం కాదుక మీ పిల్లలు మీ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు రారు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర చదువుకుంటారు రాత్రి తొమ్మిది గంటకి ఆడుకునే టైం కాదుక అందరూ చదువుకుంటూ ఉంటారు నువ్వు వెళ్ళేవనుకో వాళ్ళు కూడా నీ రాకను ఇష్టపడరు ఇంట్లో పెద్దవాళ్ళు వీడిప్పుడు ఎందుకు వచ్చేయడమని అడుగుతారు కూడా ఇష్టపడరు కాబట్టి ఎందుకు వెళ్తావు వాళ్ళ దారిని వాళ్ళని వదిలే నీ ఫ్రెండ్స్ నువ్వు కలుసుకోవచ్చు ఇప్పుడు నువ్వు మీకు నిద్ర రావట్లేదు కాబట్టి ఒక గంట సేపు అధ్యయనం చదువుకుంటే చక్కగా హాయిగా నిద్ర వస్తు పడుకుని నిద్రపోవచ్చు భవిష్యత్తులో మంచి మార్కులు కూడా వస్తాయి అందరూ నేను గౌరవిస్తా కాబట్టి నేను అయినా నువ్వు ఈ గంట సేపు చదువుకో అని వాడికి అది ఒక డిసిప్లిన్లాగా వాడికి నేర్పాలి కానీ కంట్రోల్లో పెట్టి ప్రయత్నం చేయకూడదు పిల్లల దగ్గర చెప్తాను అయితే మన పేరెంట్స్తో ఒక సమస్య ఉండే అదేంటంటే ఇప్పుడు వీరు అర్జెంటుగా ఇంజనీర్గానే డాక్టర్గానే అయిపోయి లక్షలు సంపాదించేసి బాగా కట్నం ఉన్న అమ్మాయిని పెళ్ళి అడేసి ఏదో అలాంటిది ఏదో తొందరగా అయిపోవాలి ఇదంతా అనే ఒక ప్రెషర్లో ఒక ర్యాక్ట్ రేస్లో ఉంటారు దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే డిసిప్లిన్కి కంట్రోల్కి ఉండే తేడా తెలుసుకోలేక దే ట్రై టు పుట్ మోర్ కంట్రోల్ మోర్ ప్రెషర్ అండ్ మోర్ స్ట్రెస్ ఇట్ ఈజ్ ఎ సోషల్ మెలైస్ అది ఒక సామాజిక రుగ్మత అవి సమాజంలో ఇల్లంటర్లలో ఉంటూ ఉంటాయి దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ మనస్సుని ఆ డిసిప్లిన్లో పెట్టాలి తప్ప కంట్రోల్లో పెట్టకూడదు మనస్సును కంట్రోల్ చేస్తే హఠయోగం అవుతుంది డిసిప్లిన్ చేస్తే వేదాంతం అవుతుంది అది ట్యాక్